ఎనభై మూడు బాలమత్తరీతి బలుపిశాచము భాతి భావమందు భేదభావమిడి దిరుగుచుందురయ్య గురువులు ధరలోన అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పూలమాలకు ఆధారమైన దారమువలే శరీరమునకు ఆధారమైవున్న ఓ ఆత్మ వినుము చిన్న వయస్సులోని పిల్లలు మంచి చెడు పనులు చేసియు నేను అను అహము పొందకుందురు లాభ నష్టములకు చింతించకుందురు వారికి మంచి చెడు లాభ నష్టములనే భేదముండదు అట్లే గురువులకు కూడా భేదభావము లేకయుందురు ఇంకను పెద్ద పిశాచి ఆవహించినవాడు ఏమీ తెలియని స్థితిలో నిలిచిపోయినట్లు పిశాచి ఆవహించిన సమయములో చేసిన పనిని తాను ఏమాత్రము చేయలేదు అనుభావము కలిగియున్నట్లు యోగులకు కూడా తాను శరీరము కంటే వేరని శరీరములో జరిగిన పనులకు తాను కర్తను కాదు అనుభావముతో యుండును విశేషార్థము చిన్న వయస్సులోని వారికి వారి అంతఃకరణములు కూడా చిన్నవిగనే యుండును జీవుడు ఎప్పటికీ ఒకేవిధముగనున్నను మరణములో పాత అంతఃకరణములు పోయి జన్మలో క్రొత్తవి వచ్చుచున్నవి క్రొత్తవి కూడా శరీరముతో పాటే పెరుగుచుండును చిన్న వయస్సులోని వారికి అహంకారము కూడా చిన్నదిగనే యుండును చిన్న వయస్సులో జరిగిన పనులకు అహంకారము నేను అనుభావమును జీవునికి బోధించు శక్తి లేకున్నది ఆ కాలములో జరిగిన పనులకు జీవుడు నేను చేశాను అనుభావము లేనివాడైయుండును అందువలన చిన్న వయస్సులోని వారికి ఏ కర్మ రాదు కావున గురువులను చిన్నపిల్లలుగా పోల్చి చెప్పడమైనది పిశాచము పట్టినవాడు ఆ సమయములో చేసిన పనులను జ్ఞప్తికి వచ్చిన తరువాత చూచి పిశాచము వేరని తాను వేరని జరిగిన పనులు పిశాచమే చేసినది నేను చేయలేదు అనుకున్నట్లు గురువులు శరీరము వేరని తాము వేరని అనుకొందురు శరీరముతో జరిగిన పనులను చూచి ఇరవై నాలుగు భాగములుగాయున్న శరీరమే ఆ పనులకు కర్తయని నేను ఏ పనిని చేయలేదు అనుకొను అందువలన గురువులు ఏ కార్యములు ఆచరించినా భేదము వదిలి ఉందురు.